ఇరవై మూడవ సంఖ్య సంకీర్తనము అదివో అల్లదివో హరివాసము పదివేలు శుల పడగలమయ అదే వెంకటాచలము అఖిల ఉన్నతము అదివో బ్రహ్మాదులకు అపురూపము అదివో నిత్య నివాసము అఖిల అదే చూడుడు అదే ముక్కుడు ఆనందమయము చెంగట అలదివో శాచలము నింగినున్న దేవతల నిజవాసము ముంగిట అలదివో మూల ధనము బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వేంకటపతికి సిరులై నదీ పావింప సకల సంపద రూపమదివో పవన ములకెల్ల